వావిల గోపాలకృష్ణయ్య గారి జ్ఞాపకాలు వింటారు మీ భరత పుత్రుడను మీ సుజనయ్యా वेदुकनु यातीयसायनु वेगोसुक्क पडिचेनदिगो वेदुकनु यातीयसायनु वेगोसुक्क पडिचेनदिगो कूडी वन्दे मातरम्वनु कुकुदमूलरचन् చిన్నప్పుడు సతన పిల్లలు పుట్టిన సతన పిల్లలు అప్పుడు పాఠశాలలు వేరే ఒక టీచర్ గారు ఎలా పది నుండి పిల్లలను బోజేసి పాఠాలు చేసిందా కొంత అక్షరాలు రాసుకోవాలంటే అక్షరాలకు నీళ్ళు ఇప్పుడు మీరు పరకలు నోటి పుస్తకాలు ఇవన్నీ వచ్చినాయి దళపాల పెన్సిల్ కానీ మాకు అప్పుడైనా పడపాలు పెన్సిల్ నాలుగు మన రాస్తే అక్షరాలు ఆ దిద్దుకున్న తర్వాత కులాలకు వచ్చేటప్పుడు పలకలు పడకలు వచ్చినాయి దళపాలు వచ్చినాయి తర్వాత పెన్సిల్ వచ్చినాయి పుస్తకాలు వచ్చినాయి అవన్నీ కూడా అవి కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది అన్నమాట మొత్తమోట మాకు తీత్రులు గారు ఏమైనా కూతుబుట్టు పాటలు నడిపేవాడు పద్యాలు చదివిచ్చేవాడు మెడబెట్టేవాడు నడిపించేవాడు కోపం మళ్ళీ వాడు తప్పు చేసే గుంజులు తీసేవాళ్ళు కింద ఇంటికి చెప్పేసి ఆ విధంగా ఏమైనా మాకు చదివి చెప్పడంలో టీచర్ చాలా ఆప్యాయత ఒకవేళ నేను బోనం చూపు వాళ్ళ ఇంటినే బోనం పెట్టేవాడు ఒకవేళ నేను ఏమైనా లబ్బుగా ఉంటేనే వాళ్ళనిచ్చేవాళ్ళు నేను చదువుకోకపోతే అప్పుడు పాటలు చెప్పి సాయంత్రం కూడా ఇంటికి రోవాళ్ళు ఆ విధంగా తల్లి గంటల కన్నా ప్రేమగానే చూసేవాళ్ళు టీచర్స్ ఆ తర్వాత జీతాలు అంటారా జీతాలు కదా నామకా జీతం ఇంటికి దసరా పడలు పాడుకుంటూ వెళ్తే ఆ రోజు నాన్న మా తల్లిదండ్రులు టీచర్లకు గుండెలు కానీ ఇలా తరపా అప్పుడు పిల్లలు చూసుకుంటారు అందుకే అప్పుడు చూస్తాం పిల్లలు కాదు పప్పు బలాలు ఉపాధి రాజు కాదు వరహాలని చెప్పేసి అందరం కలిసి వేసి జండాలు పెట్టుకుని ఊరు ఊరే గురు ప్రతి ఒక్కటి పోయి బల్లు పిల్లలు వాళ్ళ నాయంతో వాళ్ళతోటి మాట్లాడితే వాళ్ళు ఆయన ఇచ్చాను అది వాళ్ళకి చూపారు అంతకన్నా చూపారు లేవు నాకు డ్రెస్సు మొట్టమొదటి పిల్లలైనా ఆ గోచులు ఎప్పుడు అయిపోయిన తర్వాత కొన్ని నెలలు అంటే మూడు సంవత్సరాలు నాలుగో సంవత్సరాలు అయినప్పుడు గోచులు పెరుగు కష్టమైన లాగి ఆ లాగీ ఉన్న నాలుగో తరగతి వచ్చేటప్పుడు టోబోర్డ్ పెట్టుకునేవాడు ఆ టోపీడ్ చిన్న టోపీలు ఉండేది లాగీలో ఉన్న పైకి జాలి పోతుంటే పైకి లాక్కుంటుండేవాడు పాటలు పెట్టిండేవాడు నిలబడి అంటే నిలబెట్టడం కూర్చుంటే కూర్చోటం జాగిపోతుండేది వర్షం ఏదో పక్క వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళు చూస్తే మేము కానీ పక్క వాళ్ళు రాగల వాళ్ళతో ఆడుకుంటానని ప్రయత్నించిన మరి మధ్యలో అయితే ఒకటి మరి మధ్యలో అప్పుడప్పుడు కాసేపు పాటలు సుమస్ శతకం నీటి శతకాలు మా దాసే శతకం ఇట్లాంటి నీటి నియమ శతకం ఇవన్నీ కూడా పాఠాలు చెప్పి చదివించి బాగా కంటోపాఠం చేస్తాను మా కులతో ప్రత్యేకత ఉంటుంది ఆ పద్యాల మీద కంటోపాఠం పెడితే మా జీవితాంతం వరకు ఆ పాఠాలు జ్ఞాపకంగా ఉండేది అంతేకాకుండా ఏ పద్యమైనా సరే బాగా జ్ఞాపకం చేసేది లెక్కలు కొట్టేటప్పుడుగా కష్టం ఉండేది లెక్కలు చేసుకోవటం అంటే కష్టం ఎక్కడ కూడా ఒక్కొక్కటి ఒక స్థాయిలో రచయాత్రలు తీర్చయాత్రలు వ్యాధారాలు కుదుకలు ఇవన్నీ చెప్పడం చోటు మొట్టమొదటి ప్రారంభించినప్పుడు మేము ఇవ్వలేకపోయి మేము ఎక్కడికైనా ఎక్స్కర్షన్ ఉంటాయి ఇప్పుడు అప్పుడు ఎక్కడైనా ఫీల్పోయి కానీ నాకు అలవాటు అప్పుడు రైలుగా ఉన్నారు మా ఊళ్ళో ఆయన బస్సు వస్తుంది ఆ బస్సు వచ్చే మా వాళ్ళంతా కూడా భయో తెలవాలంతా కూడా పెరిగొత్తి ఏదో భయో వచ్చినా లేకుంటే పెరగొచ్చు పెరుగుతు ఇంకేది కారాలు వేస్తున్నాం ఏమిటంటే ఏదో భయం మమ్మల్ని ముందుతున్నాం ఇప్పుడు మీరు అంటే నాన్న బస్సు వస్తే అటు పోరాయి తేవాలంటున్నారు మా అంతే ఉన్నా అప్పటికి మాకున్న పరిజ్ఞానం అనుకున్నా మీకు సామర్థ్య పరిజ్ఞానం చాలా ఎక్కువ ఉంది సైన్స్ అసలు ఉంటుంది అదంతా కూడా మీకు ఉపయోగపడదు బస్సులు మాకు అప్పుడు బస్సులు ఎక్కడైనా నేను ఒక ఊళ్ళో తగ్గడానికి వెళ్తే పొద్దున్న నాన్న తగ్గనంజ్ ఆ రిమోడ్ నడిచి వెళ్ళి ఆ ఊళ్ళో చదువుకొని మళ్ళీ సాయంత్రానికి నేను ఇంటికి వచ్చా ఉన్నాను అందులో ఇప్పుడు మాకు ఏమైనా నేను ఎంత పేరు నడిచే బాగా మీరెంతైనా అప్పుడప్పుడు బస్సు ఎక్కుతారు అప్పుడు దిగుతుంటారు నడిచేదో అనేది నాలుగు అయ్యో నరసంగా ఉంది అని చెప్పేసి ఉంటారు అందులో చిన్నప్పుడు మాకు మన డాక్టర్లుగా నాడు ఏమిటండి మీ కన్నా ఎనభై సంవత్సరాలు అయితే గట్టిగా ఉన్నారు ఏంటి కారణం అంటే మా చిన్న తనలో బస్సులో ఉండే అందువల్ల మేము నడిచా ఉండే అని చెప్తున్నా సార్ ఎంత కష్టం మళ్ళీ అప్పుడు స్కూల్ మీద స్కూల్ ఎక్కడికి తాలూకా మొత్తాన్ని మా తాలూకాలో మొత్తంగా ఒక్కటే హై స్కూల్ లేదు ఇది అప్పుడు ఆ హై స్కూల్ కూడా నేను రేగుతున్నప్పుడు ఆయన ఎలమెంట్రీ స్కూల్కి చెప్తే లేదు ఆ ఎలమెంట్రీ స్కూల్లో వెళ్ళిపోయినంగా మాత్రమే మహాత్మా గాంధీ గారు అభ్యర్థి చేయాలని చెప్పేసి ఒక టీచర్ ఉన్నాడు ఆయన గాంధీ నెహ్రూ ఇట్లాంటి పెద్దవాళ్ళు తెలిపేళ్ళని చెప్తావాడు పట్టాక రామ గారు అని చెప్పేసి ఆయన చెప్పేవారు నారా గారు రాసి వేసి నాన్న వారు చెప్పేవాడు అందులో వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తే మిమ్మల్ని ఇంత పెద్దవాళ్ళు అని చెప్పి మీరు కూడాను మీ టీచర్ని ఆయన గౌరవించారా వాళ్ళని చెప్పి పాఠం వినారా వీరికి ఏమైనా ఖాతీ చేద్దాం అని చెప్పేసి పరిగెత్తుకపోవటం లేదు మీరు ఎన్ని పుస్తకాలు చదువుతా మీకు ప్రయత్నిస్తారు చిన్న చిన్న పుస్తకాలు ఇవన్నీ కూడా ఆ రోజు మాకు గైడ్స్ మాకు గైడ్ పుస్తకాలు చేయడం కానీ ఇవాళ పరీక్షలనే చేసేందుకు కొనుక్కొని అవి చని పెని పాఠాలు అనే కాక పరీక్షల్లో చేయడై ఏం బాగా పెడతామని బాగుపడుతుంది అదంతా పెంచాలి ఆ రోగుల్లో మేము చేసిన ఉంటే బాగా కష్టపడ్డాం పద్యాలు చదవటం అవుతుంది కఠస్థం చేయించడం మాత్రం ఇవాళ కంఠస్థం చేయించడం లేదు కంఠస్థం చేయటం వల్ల ఉపయోగం ఉందంటే ఎన్ని పద్యాలు అయినా సరే ఉంది మాకు పద్యం అందుకుంటే ఆ పద్యం ఆఖరి మాట ఏదిందో అక్కడి నుంచి పద్యం ఇంకోటి ఆ పద్యం నుంచి ఇంకోటి అందుకోవాలి ఇంకోటి అందుకోవాలి పలు పోటీలు పడిపోయినా పాఠాలు పద్యాలు పెట్టుకున్నాను అంటే అంటే అనమాట ఎన్ని పద్యాలు జ్ఞాపకం ఉంటే ఆ మళ్ళీ చేయగలరు అప్పుడు అవి చేసే ఉన్నారు అందులో కారణం ఆ రోజు ఇచ్చినటువంటి కంప్యూటర్స్ వీటికి మించినటువంటి జ్ఞాపక శక్తి అయినా ఆ లేదు లేదు అయితే ఈయన ఇబ్బందిగా చెప్పాడు కానీ మీరు ఇప్పుడు ఉన్నటువంటి యువకుల్లో వచ్చినదంటే శ్రద్ధ లేకుండా ఎక్కడికక్కడ బాధితున్నారు అది వస్తువు మీద శ్రద్ధ పుస్తకం మీద పాఠం మీద శ్రద్ధ టీచర్ల మీద గౌరవం ఆ తర్వాత నేను ఆయన ఆ యువతలు వాడితో ఆయనంత బాధ కలిగే ఈ ఆ రోజు వాళ్ళు పోత మనం పోండి మనం పోతాం మేము పరీక్ష పాస్ అవుతాను టీచర్ తప్పితే టీచర్కి కన్యా మార్కులు ఎంచుకుంటామన్నటువంటి అభిప్రాయం అందుకే ఆ రోజు ఉన్నటువంటి అయితే అప్పటికే ఇప్పుడు తేడా అంటే మాకన్నా ఈ పిల్లవాళ్ళు కానీ ప్రపంచం కామన్ సెన్స్ అంటారే చాలా గొప్పది అనమాట ఎందుకంటే మోటార్ ఎరగం మోటార్ ఎరగరు ఆ విమానం రైలు చూపిస్తారు ఇవాళ రైలు వచ్చింది రైలు చూపిస్తున్నారు బాగా పక్కన పోవాలంటున్నారు మీ అంతా కూడా ఇందువల్ల ఈ జ్ఞానంలో వచ్చినటువంటి పరిణామం ఏంటంటే కామన్ నాలెడ్జ్ పెరిగింది కానీ మ్యారేజ్ మాత్రం తగ్గిపోతుంది ఎందుకంటే సమగ్రమైనటువంటి ఆలోచన ఇప్పుడు పుస్తకాలు రాస్తున్నాయి అనుకోండి బాయ్ అంటే ఇంట్రేషన్ కావాలి బీఏఈ కాదు వస్తాయి బీబీ బీబీ ఏవో రాస్తే అక్షరేట్లు వస్తాయి అంటే అక్షరే రాకుండా పోతుంది అందువల్ల ఇవాళ ఉన్నటువంటి విద్యా విధానంలో ప్రభుత్వానికి శ్రద్ధ లేదు తల్లిదండ్రులకే అయితే కొందరు పాస్ అవుతున్నారంటే వాళ్ళ స్వయం శక్తి వల్ల ఉన్నటువంటి తిరిగిపెట్ల వల్ల కానీ విద్యా వల్ల కాదు ఆ రోజు ఉన్నటువంటి విద్యా చాలా స్టాండర్డ్ తక్కువ అనుకుంటారు మాకు సరీన్స్ లేదు ఇప్పుడు చూసిన కిఖరాలకి సాంకేతిక దృద్ధం ఎంత చేస్తే ఉంది విమానం మీద పోతుంటే విమానం ఎట్ట అయిందో చెప్పగలరు మాకు విమానం అంటే ఎట్టా ఉంటుందని చెప్పేసి అనుకున్నాం కానీ ఇవన్నీ వచ్చినప్పుడు మీరు వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు శ్రద్ధగా చదవాల్సినటువంటి అవసరం ఉంది గురువు మీద గౌరవం ఉండాల్సిన అవసరం ఆ రోజు గురువు మీద గౌరవం ఉంది గురువు ఒక్కసారి ఊకొడితే ఎంత అయిపోయంటే ఇప్పుడు కొట్టడం ఉండేది గట్టగా గుంజులు తీసుకోవాలి చూపెట్టుకొని పుస్తో ఒకైన శిష్యం కానీ అది తెలకొని యావచ్చి పై ఇంట్లో ఉంటుంది ఇప్పుడు తల్లి గౌరవం లేదు ప్రతి వాడు అమ్మ అని అడే మమ్మీ మమ్మీ అంటాడు ఈ మమ్మీ అంటే మా అమ్మను గుర్తు పెంపించా ఇంగ్లీష్ మోసం ఇది ఇంగ్లీష్ వద్దని చెప్పం ఇంగ్లీష్ చదువుకోలేదు కానీ తల్లి భాష తెలియకుండా ఇంగ్లీష్ భాష తెలియకుండా అభివృద్ధి రోజు రాకుండా అవుతుంది ఆ రోజు మొట్టమొదటి మనం మాతృభాషలో చెప్పాము మాతృభాష క్షుణ్ణంగా వచ్చిన ఇంగ్లీష్ వెళ్ళాము మా ఈ ఆశ్చర్యపోతారు నాలుగో కరెక్ట్లో మాకు వెంకట జాగ్రత్త ఇంగ్లీష్ డెంకన్ జాగ్రత్త ఆశ్చర్యపోతారు ఇప్పుడు వెంకయ్య చాలా కష్టమైన ఈ రోజు వ్యవస్థ అనిపిస్తుంది కానీ ఇందులో ఆరోగ్య పరిష్కారం సబ్జెక్ట్స్ బాగానే ఉన్నాయి కానీ వాళ్ళు చాలా తేలిక చేస్తున్నట్టు అనుకుంటున్నాం కానీ మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు ఏంటంటే కంప్యూటర్కి లాంటి క్లాస్ చాలా సిలబస్ పెడుతున్నారు ఆ సిలబస్ పెట్టడానికి టీచర్కి ఏమైనా తెలియట్లేదు స్టూడెంట్స్కి ఏమన్నా ఓపిక లేదు కానీ ఎత్తున వస్తున్నారు ఎత్తున వస్తున్నారు జరుగుతుంది మా రోగులతో ఈ రోజుకు చదవండి మీరు అదృష్టం ఉంటుంది మర్చిపోదు నేను బానిసంగా పుట్టాను మీద స్వతంత్రంగా పుట్టారు మనిషి ఆ బానిసత్తుల నుంచి నేను స్వతంత్రం సంపాదించాను మా తోట ఎప్పుడు కాదు అలా అమ్మొచ్చి అరే నేనేమన్నా నీ వే నేను ఏడుస్తున్నానండి నీ వేడుస్తున్నానండి భరత మాట ఆ స్వతంత్రం ఆమెకు ఇచ్చిన తర్వాత నేను ఇష్టాన్ని చెప్పాడు లేదా నీరా దానిసే కానీ గారు మీరు స్వతంత్రం కానీ ఈ స్వతంత్రంతో నిల్చుకుంటారా లేదా అని సమతం కాదు తల్లి బాగా చదువుకోవాలి ప్రజ్ఞ కలవాలి నల్వకృత కలవాలి మానవ హృదయం కలవాలి లేకపోతే వాళ్ళని చూసి ఈ ఉండాలి తన దగ్గర ఉన్నటువంటి బలతం ఎందుకు వాడికి కావాలంటే ఇచ్చేస్తుంది కానీ వాటి బలతం కాల్సి వ్యక్తి మాత్రం ఉండకూడదు వాడి పుస్తకం లేకపోతే దొంగతనం చేసి వేరే అని చెప్పేసి ఎక్కువ పరీక్షల సమయం వచ్చే వాడి నోటు పుస్తకం ఎక్కువ చేసి వాళ్ళు వేరేమంటాం అది పద్ధతి కాదు అందుకని మీకు పుస్తకం కావాలంటే వాడిచ్చి వాడి దగ్గర తీసుకొని చిన్నతనంలో పెద్దతనం వచ్చినప్పుడు వాడి జ్ఞానం ఏంటి అని అని చెప్పుకోవాల్సినట్టు ఉంటుంది ఆ విధంగా చేస్తే పిల్లలు చేశారు తల్లిదండ్రులు దాచిపించారు తల్లిదండ్రులు కానీ వాళ్ళకి పిల్లల పరీక్షలకి కానీ వాళ్ళకి ప్రేసీ రావలకి కానీ తెలుగుతున్నారని తల్లిదండ్రులు చెప్పాల్సి ఉంటుంది అందులో ఆరోగ్యత మొత్తం చేయాలని అంటే జ్ఞాపక శక్తి కోసం ప్రయత్నించినారు ఎక్కువ ఈ రోజు శక్తి లేదు అందులో నేను మనం చేస్తానంటే ఎంతైతే మీరు జ్ఞాపకంగా ఎన్ని పద్యాలు చేతారు ఎన్ని పాఠలు జ్ఞాపకం ఉంచుకుంటారు ఎన్ని లెక్కలు జ్ఞాపించుకుంటారు ఎన్ని ఎక్కలు జ్ఞాపకం ఉంచుకుంటారు అది మీ జీవితానికి ఉపయోగపడుతుంది ఆ రోజు ఏమైనా ఎక్కలు దొంక నుంచే చూపించేవాడు చరిత్ర మహానుభావుల ఎవరు పనిచారు అసలు మాకు ప్రమాసం పాల్గారు కదా గాంధీ తాత నెహ్రూ పాతారాన్ని ఆయనతో మాట్లాడం ఆయన తోడు తిరిగం నెహ్రూ గారు తోట అనేక సందర్భాల క్రియాం మహాత్మా గాంధీ గారిని ఆర్ధ ఆశ్రమంలో కలిసినప్పుడు ఆయన రఘువతి రాజారాయణ పాటలు పాటించినప్పుడు కానీ బాటికి నడిచిపోయినప్పుడు అద్భుతమైన అందరితో మాట్లాడుతున్న కానీ పసిపిల్ల చేతులు వేసి నడిచినప్పుడు కానీ పసిపుల్లతోటి యవశాఖ ఆచార్యప్పుడు కానీ నవ్వుతూ మాట్లాడినప్పుడు కానీ ఈ ఎన్ని కూడా నేను దేశం నవ్వుతూ మేము కూడా కాసేపు కూడా జరిగింది బాగా జవహర్లాల్ నెహ్రూ తోటి పిల్లల చాలా పెద్దవాదు రాజకీయాలు చాలా పెద్దవాదు అందువలన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏమి లేవు ఎలక్షన్స్ లో ఎప్పుడు తెలిసాం పార్లమెంట్ లో ఆయన మాట్లాడుతున్నప్పుడు చూసాం అంత గుంటూరు హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ఆయనతో కలిసాం అందులో మాట్లాడినా కూడా ఆయన చాలా ఉత్సాహపూర్ ఆయన ఇంటి ఉత్సాహపూర్ ఉంటే ఆవేశపోయి ఉంటే ఆయన ఒకసారి వాళ్ళ పిల్లలందరూ కూడా పోలీస్ స్టేషన్ దగ్గర చడివేసి ఇంకొని ట్యాక్ చేశారు ట్యాక్ చేస్తే వాళ్ళు పోయి జైలు పెడతారు వెంటనే గ్రామాల జి మా కురణ జైలు పెట్టారు మంచి అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర చూడచ్చి ఆయన ఇంక జిల్లాని పదిహేరకారు పోలీసు వాళ్ళకి ఇంతా మీరు వచ్చారు ఉన్నారు మమ్మల్ని కూడా జైలు లేకపోవటం మేము జైలు పెట్టాం వాళ్ళెందుకు పెట్టే అందరూ వాళ్ళ విధులు ఉన్నదే అది జైలు లేకపోవటం అంత ఉద్యోగంగా ఉత్సాహంలోనైనా కొరణ వాళ్ళంటే ఏమైనా ఉత్సాహంగా తర్వాత పశువులు ఆయన పిల్లలందరినీ కూడా మనము మనలను మూడులు పెట్టుకోవడం ఇందులో ఆ వీళ్ళు పిల్లలతో కూట్యాక్రమంత సంతోషం పెద్దవాళ్ళతో వచ్చేటప్పుడు ఇది స్వతంత్రంగా ఉన్నటువంటి పోరాటం నన్ను తోలుస్వామి ఏదైనా చేసేటప్పుడు కొలోనతో వెంట చేసుకొని ఏమన్నా వాళ్ళకన్నా కాదా మీకు ఉత్సాహం నిర్వహణ ఇలా చేస్తే రాజకీయాల్లో ఒకడు ప్రపంచంలో అగ్రస్థానంలో అరవై స్థానంలో ప్రపంచానికన్నా ఉన్నతమైనటువంటి మాట్లాడతాడు అంటే ఉన్నతమైనటువంటి ప్రపంచంలో మాట్లాడు చిన్న పిల్లలతో మాట్లాడు వాళ్ళు ఆయన గొప్పలో కూడా ఉంటే ఉచస్థితిని అనేది ఆయనకు సామాన్యంగా తెలియదంటే అతి సంతోషం మీరందరూ కూడా తెలియదు నిజంగా అరుగు ఉన్నట్టయితే మీరు ఆయన మీద మీ చెక్కి తిరిగేవాళ్ళే ఉపయోగం ఎదురుతున్నాను మాట్లాడడం అంతటితో అంటే ఇరవై సంవత్సరంలో తెలంగాణ వచ్చిందేపడు నాకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ ఇచ్చింది ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టరేట్ కళాపరపూర్ణ ఇచ్చింది అప్పుడు నీకు ఎలా అనిపించింది చాలాగా ఉండే అంతకన్నా పెద్ద పెద్ద ఆవేశం కాలేదు పెద్ద ఆనందం కాలేదు నిరుత్సాహం కలదు సరే బాగా ఉండే వాళ్ళు కూడా ఇచ్చారు కనుక సంతోషంగా చెప్పారు ఇంటికి వెళ్తాను ఇంటికి వెళ్ళకుండా బాగా చదువుకోండి అక్కడ భరత పుత్రుడ మేలు Meelukunu meetashya rishruda Meelukunu ayya Makka meelukun Vedukunu jyatiyetayenu Vegu sukka kodishenadigo Vedukunu jyatiyetayenu Vegu sukka kodishenadigo చెనదిగో తరం వను కుక్కుటముల రేలుకో మత్సా మేలుకో మత్సా మేలుకో స్వాతంత్ర సప్తతి త్యాగరుల దీక్షాఫలం శిషన వాగులాల గోపాలకృష్ణయ్య గారి జ్ఞాపకాలు ఇంతవరకు మీరు విన్నారు